నలభై రెండవ సంకీర్తనం తుద సమస్తమును దుర్లభమే అదే సులపుడు మా హరి ఒకడే సురలును నరులును సిరులును వరసిన నిధులే నిరుపాధికుడును నిజ కరుణానిధి అరయగనిది మా హరి అందరి ఈవులు నఖిల కర్మములు అందగరాని ప్రయాసములే ఇందిరారమణి నేచిన సేవిది చందరు సుజనులు చెప్పగలదే ఇతరోపాయములే తూచిన శృతి విరహితములు శూన్యములే రతి శ్రీ వెంకటరమణుని మతి హితపరిపూర్ణం విధి ఒకటే